ే కవీనాశనేరా బ్రహ్మణా బ్రహ్మష్ఠా ఆను ప్రసాదీమధిపతాశివసార శకరాచార్యమ్యమాన్చార్యం కాం బ్రహ్మోగరు పరంకరా శ్రీ నారాయణ నమస్కృత్య నరంశైనరో సరస్వతి శోచ్యానం వశోచస్వ విజ్ఞావాదాచ భాషసే గతూ నగతూచ పండిత శంకరులు అవతారీకులో ఏమన్నారంటే అన్యత్ర ఆత్మజ్ఞానాత్ ఉద్ధరణమపశ్యం అర్జునుడు శోకము అనే సముద్రంలో మునిగి ఉన్నాడు అతన్ని ఆ శోక సముద్రంలో పైకి తీసుకురావాలి ఆ దృష్టాంతము నెటఫర్ చాలా మీనింగ్ ఫుల్ శోకంలో ఉన్నవాడు సముద్రంలో మునిగిపోతున్న వాడితో సమానంగానే ఉంటాడు ఈ ప్రజెంట్స్ సచే సీన్ సచే పిక్చర్ ఆ డిప్రెషన్ మనం ఏదో ఉంటుంది డిప్రెషన్ అంటే లోపలికి వెళ్ళిపోతా ఆ శోక సముద్రం లోపలికి సో అటువంటి వాడిని పైకి తీసుకురావాలి ఉదాహరణ పైకి తీసుకురావాలంటే మామూలుగా మన వాళ్ళకి చెప్తే చాలా ఉపాయాలు చెప్పింది కానీ శ్రీకృష్ణుడు పాపం విరిగివాడు ఆయనకు అన్ని ఉపాయాలు తెలియవు ఇన్ని ఉపాయాలు ఉన్నాయని కూడా తెలియకి ఆయనకు ఒకే ఒక ఉపాయం కనపడింది ఏమిటంటే అది ఆత్మజ్ఞానాక అన్యత్ర ఉద్ధరణము అపశ్యన్ ఆయనకి ఆత్మజ్ఞానము కంటే మరి యొక్క ఉపాయము ఉద్ధరించేది లేదు అపశ్యన్ అంటే నా పశ్యన్ ఆయన కనపడలేదు ఇంకో ఉపాయం కనబడితే పోనీ అదే చెప్తుంది ఇప్పుడు యుద్ధరంగం మధ్యలో ఉన్నారు అక్కడ ఈ ఆత్మజ్ఞానం గోలు ఎందుకంటే ఆత్మ బ్రహ్మాన్ని ఇంకేదైనా ఉపాయం చెప్పచ్చు కదా పోనీ తన మహిమ ఏదైనా ఉపయోగించవచ్చు కదా ఆయనకి ఏం కనపడలేదు ఆత్మజ్ఞానం ఏకైక ఉపాయంగా కనపడింది పోనీ ఆయనకి కనపడకపోతే శంకరాచార్యునికి కనపడచ్చు ఈయనకి కనపడలేదు నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయంలో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం తప్ప సంసార దుఃఖానికి మరో మార్గం లేదని నేను నా వ్యక్తిగతమైన అభిప్రాయం సో సంసార దుఃఖాన్ని బాహ్యములో ఉందని అనుకోవడం పొరపాటు దానికి సొల్యూషన్ కూడా బాహ్యములో ఉంది అని ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆ చైతన్యం యొక్క ఉపరితలంలో జీవిస్తూ ఉంటాం సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈ చైతన్యం యొక్క ఉపటము అంటే దట్ ఈజ్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ సమస్యలు అన్ని అక్కడే కొడతాయి మీకున్న రాగద్వేషాలు మీకున్నటువంటి వ్యక్తిత్వం అంటే నేను ఫలానా నేనిది నేనది అనే వ్యక్తిత్వము సోషల్ స్టేటస్ పవర్ మనీ సెల్ఫ్ అగ్రడైజ్మెంట్ సో అహంకారము దర్పము గర్వము ఇవన్నీ కూడా కాన్షియస్నెస్ లోనే ఉంటాయి కదండి ఇవన్నీ చైతన్యం లేకపోతే ఏదీ లేదు కానీ చైతన్యం యొక్క ఉపరితలమునందు మాత్రమే ఉంటాయి చైతన్యం యొక్క ఉపరితలము దట్ ఈస్ ది బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ సఫరింగ్ అంతా అక్కడే పుడుతుంది అక్కడే శోకము ఉదయిస్తుంది భయం అక్కడే పుడుతుంది అక్కడే పరిష్కారం దొరకదు ఒకవేళ మీకు పరిష్కారం దొరికినా చాలా తాత్కాలికంగా ఉంటుంది పరిష్కారం తత్కాలము నందు పరిష్కారం అవుతుంది తర్వాత కొన్ని సందర్భాల్లో నీకు పరిష్కారము ఒక సమస్య ఉంటుంది దానికి మీరు పరిష్కారం పట్టుకొస్తారు ఆ పరిష్కారము దానికి రెట్టింపు సమస్యను నిలబెడుతుంది ఎలాగంటే వ్యక్తికి తన ఎందు తనకు ఒక వెలికి ఒక శోకము దర్శనమిస్తుంది ఒక లక్ష రూపాయలు సంపాదిస్తే ఈ శోకం పోతుంది అని వీడు దానికి పరిష్కారంలాగా అది కనపడుతుంది ఏదో కింద మీద కూడా లక్ష్యం సంపాదిస్తాయి ఇప్పుడు సమస్య పరిష్కారం అయిందా పోనీ ఉన్న సమస్య ఉన్నట్టుందా లేదా ఈ సమస్య నాలుగు రెట్లు అవుతుంది ఇంతే నేను ఏదో కాబట్టి చైతన్యము యొక్క కాన్షియస్నెస్ చేతన తెలివికి ఉపరితలమునందు జీవిస్తూ ఆ పై పైన పైపైన పైన ప్రకాశించేటువంటి పరిచ్ఛిన్నములైన సెన్సివ్ వాల్యూస్ అంటే భోగములకు కోరికలకు భయాలకి సంబంధించినటువంటి ఆ విలువలు ఏవైతే ఉంటాయో వాటిలోనే జీవిస్తూ ఉన్నప్పుడు మీరు శోకానికి పరిష్కారం లేదు మరింత శోకానికి పరిష్కారం ఎక్కడ ఆ చైతన్యం యొక్క లోతులలో దొరుకుతుంది పరిష్కారం దాన్నే ఆత్మజ్ఞానము సో ఆత్మజ్ఞానము తప్ప శోకానికి మరొక ఉపాయం లేదు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా దర్శించి అది సమయమా సందర్భం అవునా కాదా అనేటువంటి ప్రసంగం లేకుండగా ఆయన ఆత్మజ్ఞానాన్ని అవతరింపజేసుకున్నాడు తీసే పరిచయం చేస్తూ ఇలా మాట్లాడతాం అశోచ్యాన్ అన్వోషం చేస్తాం నీ పదచ్ఛేదం మీరందరూ సంస్కృత విద్యార్థులు కదా అశోచ్యాన్ అన్వోచా చ భాసే గతూన్ అగతూన్ నశో పండివు అశోచ్యాన్ సోకింపదగని వారిని గూర్చి అన్వశోచ శోకించుతున్నావు మధ్యమపురుష ప్రజ్ఞావా ప్రజ్ఞావంతులు పలికే పలుకులను కూడా చావు కదా చా అంటే కూడా భా పలుకుతున్నావు పండి జ్ఞానులు మరణించిన వారిని గురించి అగతాసూన్ జీవించయున్నవారిని గురించి కూడా నా అనుశోచం చాలా సరళంగా ఉంటుంది గీతలో వాక్యాలు సంస్కృతం సరళంగా ఉంటుంది సో నీవు సోకింపదని వారిని గురించి దుఃఖిస్తున్నావు భీష్ముడి గురించి ద్రోణుడి గురించి దుఃఖించడం ఏంటండి వాళ్ళు ఫుల్ లైఫ్ వాళ్ళు మరణిస్తే పండగ చేయాలి యుద్ధరంగంలో మరణిస్తే పది పండగ చేయాలి క్షత్రియుడు యుద్దరంగంలో మరణిస్తే అంత వయస్సు వచ్చాక కూడా యుద్దరంగంలో మరణిస్తే అది పండగే కదండి వాళ్ళ గురించి దుఃఖించడం సరే కొని దుఃఖిస్తున్నవాడు దుఃఖించ ప్రజ్ఞావాదవస్తు భాష పెద్ద పెద్ద చోట బరే భాషండి అలాగే విద్వాంసుడు విజ్ఞానులు పలుకాల్సిన పలుకుల్ని పలుకుతున్నాడు పిండాలంటాడు ధర్మం అంటాడు ఇదే తన తను దుఃఖిస్తున్నవాడు ధర్మ పర్ణాలు ఎలా పొందుతాడండి వాడికి ధర్మాన్ని గురించి వివేకం చేసేటువంటి సందర్భం ఉంటుందా దుఃఖంగా ఉన్నవాడికి దుఃఖంగా ఉన్నవాడికి వివేకం ఉండదు సో విద్వాంసుడు మీకు మళ్ళాగా శోకించరు పండిత ఎవరి గురించి శోకించరు ఎవరి గురించి కూడా శోకించరు బతుకున్న వాళ్ళ గురించి శోకించరు మరణించిన వాళ్ళ గురించి శోకించరు ఎందుకంటే జీవితము మరణము అన్నది అవి ఆత్మస్వరూపానికి లేనే లేవు దేహానికి అది ఉందంటే దాని గురించి దుఃఖించడం అనవసరం కాబట్టి మనం అనుకున్నాము అని మీరు భాష్యకారులు చేస్తాం మీరు చూడండి పాఠం చెప్పేప్పుడు శ్లోకము కదు భాష్యార్లు భాష్యారులు ఆయన ఏదో తాత్పర్యాలు ఇప్పేస్తారని వివరంగా విస్తారంగా రాస్తారని మీరు అనుకోవచ్చు ఆయన కూడా పదాన్ని తీసుకుని ఆ పదానికి విగ్రహ వాక్యం రాస్తారు అంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద పెడగట్టి విభక్తులు కూడా చెప్తూ ఉంటారు అదే ధోరణిలో రాస్తా సో దాన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ టెక్స్ట్ కి ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా శ్లోకంలో ఉన్నవాడు ట్రాన్స్లేషన్ గుర్తు చేసుకుంటే ఫలం ఉండదు అంత ఫలం ఉండదు శ్లోకం గుర్తు చేసుకుంటే ఫలం ఉండదు ఆ మహాత్ముల వచనానికి ఆ బలం ఉంటుంది దాంట్లో ఉండే అర్థానికి బలం ఉండదు ఆ అర్థం వెనుకుండే మహాత్ముల యొక్క ఆ శక్తి ఆ వచనంలోకి వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే దానికి బలం వస్తుంది అది గుర్తు చేసుకుంటే మనస్సుకి ఊరట లభిస్తుంది కాబట్టి విద్యార్థులు ఎప్పుడూ టెక్స్ట్ బేస్డ్ స్టడీ చేయాల్సింది తర్వాత సంస్కృతం వాళ్ళకి మరింత ఆనందంగా కాబట్టి మీరు వర్డ్స్ వర్త్ను కోర్టు చేశారనుకోండి ఆనందంగా ఉంటుంది షేక్స్పియర్ ను వర్డ్స్ వర్త్ను ఆయన కొటేషన్ ఏమిటో గుర్తు లేదండి దాని ఓవరాల్ మీనింగ్ ఇదండి అని అనుకోండి అంత శోభం ఉండదు ఎంత శోభం ఉంటుంది కానీ అంత శోభం ఉండదు సంథింగ్ లైక్ కాబట్టి శ్లోకాలు నోటికి రావటం అన్నీ కాకపోయినాం వరుసలో కాకపోయినా అన్నీ కాకపోయినా ప్రధానమైన శ్లోకాలు నోటికి రావటం వాటి పద వివేకాన్ని కలిగి ఉండటం అది సాధకుల లక్షణం పద్ధతు టెక్స్ట్ బేస్డ్ స్టడీ చేయాల్సి ఉంటుంది భాష్యా అశోచ్యాద్రోణా సద్వృత్త ఈ పద్ధతి మీరు గమనించాలి ఇప్పుడు అశోచ్యాన్ని ఏ విభక్తి ఏ విభక్తి అండి అశోచ్యాన్ని ద్వితీయ విభక్తి అండి రామం రాము రామాన్ని కూడా ఉండే ద్వితీయ విభక్తి కానీ అర్థము ద్వితీయ విభక్తిలో చెప్పడం ప్రథమా విభక్తిలో చెప్పారు చూడండి నా శోచ్యాహ అశోచ్యాహ్ నా అనేది నెగిటివ్ నెగిటివ్ కార్టికల్ కింద ఆ అసోచ్యా నా ధేను అధేను నా శుచి అశుచి నా సోచ్యా ముందు ప్రథమాభక్తిలో అర్థం చెప్తారు నా సోచ్యాన్ అశోచ్యాన్ అని చెప్పారు ప్రథమాభక్తిలోకి పట్టుకొస్తారు కొన్ని పదాన్ని ఏ విభక్తిలో నా ప్రథమాసక్తిలోకి పట్టుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఆ విభక్తిలోకి మారుస్తారు మార్చేప్పుడు తద్దనే శబ్దాన్ని వాడతారు సహా మీరు చూశాడు కదా ఆ శబ్దాన్ని వాడతాం సో ఇప్పుడు చూడండి నా శోచ్యాహ అశోచ్యాహోయా అంటే శోకింపదగిన వారు ఒక శ్లోకం జాగ్రత్తగా మీరు గమనిస్తే మిగతా అన్ని వేగంగా ముందుకు వెళ్తారు నా శోచ్యాహ అంటే శోకింపదగని వారు సమాసం చేస్తే అశోచ్యాహుశారు ఇది అశో్య కానీ శ్లోకంలో అశోచ్యా ముందు ఎలా మన మారుస్తారు దాన్ని తాను ద్వితీయ బహుచనంలోకి మార్చారు కదా తాన్ అసోచ్యాన్ ఆయన మార్చేది చూడండి అక్కడ భాష్యంలో ఉంది తాన్ అసోచ్యాన్ సో సంస్కృతం జోకున్న విద్యార్థులకి పాఠం ఎలా చెప్పాలో భాష్యం ఎలా ఉంటుందో నా సోచ్యాహ అసో తాన్ అసో్యా అన్నీ ఉంటాయి మీకు కానీ మధ్యలో ఏవో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం గమనించాలి అంటే శోకింపదగినవారు కాదు అశోచ్యాహ వారి అని ద్వితీయ బహువచనంలో అశోచ్యా ఎవరు వెళ్ళి అశోచ్యాహ భీష్ముడు ద్రోణుడు మొదలైనవారు కాబట్టి భీష్ముడు ద్రోణుడు గురించి నువ్వు శోకిస్తున్నావాళ్ళు శోకింపదగినవారు కాదు వాళ్ళ గురించి నువ్వు శోకించక్కర్లేదు ఎందుకని సద్వృత్తత్వా శంకరుల ఆలోచన స్థలాలు ఎలా ఉందో చూడండి ఇప్పుడు ఆయన గురించి నువ్వు బెంగ పెట్టుకోకర్లేదు అన్నారు అనుకోలేదు పెళ్ళి వెనక పెట్టుకోకర్లేదంటే ఆయన కేడు ఆయన గురించి బెంగ అని అంటారు అంటే అర్థమేంటి డబ్బున్నట్లయితే బెంగపెట్టుకోకర ఇలా ఇలా సమాజంలో వాళ్ళు ఇంటి గురించి అదే రకంగా మాట్లాడుతున్నారు శంకర్ కూడా భీష్మ గురించి నువ్వు కింద విమోహం ఎందుకని అంటే వాళ్ళు సద్వృత్తత్వాత చాలా సదాచారాయణలు దురాచారుల గురించి దుఃఖించాలి అయ్యో పాపం వీళ్ళు దురాచారంలో ఉన్నారు తప్పు మార్గంలో ఉన్నారు పతితులవుతారు అని దురాచారి గురించి దుఃఖించాలి కాని సదాచారి గురించి దుఃఖించడం ఏమిటి భీష్మ ద్రోణులు సత్పురుషులు వాళ్ళు వాళ్ళ గురించి మీరు లోకం వ్యవహార దృష్టిగా అంటే ఇప్పుడు వాళ్ళ పుణ్య పాపాల గురించి కాదని నేనా దుఃఖం వాళ్ళు చచ్చిపోతారని నేను దుఃఖిస్తున్నాను అంటావేమో పరమార్థ రూపేణ నిత్యత్వా ఇప్పుడు ఇక్కడ ఒక పదానికి రెండు అర్థాలు ఉంటాయి దాన్ని ఆయన మెన్షన్ చేసుకున్నారు ఇప్పుడు భీష్మ అనే పదం ఉందనుకోండి దానికి రెండు అర్థాలు ఉంటాయి ఒక అర్థాన్ని వాక్యార్థము అని అంటారు రెండో అర్థాన్ని లక్ష్యార్థము అని అంటారు ఓకే వాక్యార్థము అంటే డైరెక్ట్ మీనింగ్ లక్ష్యార్థము అంటే ఆ డైరెక్ట్ మీనింగ్ ఇది కొంత మీరు పరిశోధన చేసి దాని స్వరూపమేమి అని ప్రశ్నించుకుని కొంచెం పరిశీలిస్తే వచ్చే అర్థం పేరు లక్ష్యార్థం అంటే దీనికి దృష్టాంతం మన రొటీన్ దృష్టాంతం నెక్లెస్ అని ఉందనుకోండి దీనికి వాక్యార్థం ఏటో తెలుసిన మెడలో పెట్టుకునే ఆభరణము అది వాక్యార్థం లక్ష్యార్థం ఏటో తెలుసిన ఇప్పుడు నేను రెండు వాక్యాలు చెప్తాను దాంట్లో వాక్యార్థం ఎక్కడ వాడారు నక్ష్యార్థం ఎక్కడ వాడారు చెప్పండి పార్టీకి వెళ్దాం నెక్లెస్ పెట్టుకురాక్యం మనకి అమ్మాయి పెళ్లి చేయడానికి డబ్బు కావాలి బంగారుపు షాపుకు వెళ్దాం నెక్లెస్ పట్టుకురా అని రెండో వాక్యం ఇప్పుడు మొదటి వాక్యంలో నెక్లెస్ అనే పదానికి అర్థం ఏమిటి మెడలో పెట్టుకునే ఆభరణము వాచ్యార్థం రెండో వాక్యంలో నెక్లెస్ కి అర్థం ఏమిటి మెడలో పెట్టుకునే ఆభరణం అని అర్థం కాదు లక్ష్యార్థం అక్కడ బంగారం ఆల్రెడీ కనుక మెడలో పెట్టుకుని వచ్చిందనుకోండి చాలాసార్లే మనం వెళ్తున్నది ఎక్కడికి టీపీ అని కూడా అంటాడు భర్త అది మెడలో పెట్టుకుని వెళ్ళకూడదు బంగారం కొట్టుకు అమ్మడానికి కానీ పొట్టం కట్టుకుని పట్టుకు వెళ్ళాలి పార్టీకి వెళ్లేప్పుడు మెడలో పెట్టుకు ఇప్పుడు నెక్లెస్ అనే పదానికి వాచ్యార్థం ఏమిటి మెడలో పెట్టుకునే ఆభరణము लक्ष्यार्थमें बंगार ओके okay? भीष्म अने वाच्यार्थमे अर्जुन की ताता मुत्ता द्रोण धर्म दुर्योधन पक्ष युद्ध सैनाना नायक मुसलायन इवन वाच्यार लक्ष्यार्थमें चैतन्य प्राण प्राणशक्तिवेल्क प्राणशक्ति आई लैत ओके इन भीष्म वाच्यार्थे इन नैक्ल ददा की वाच्यार्थ लक्ष्यार्थम दींपे अत्यमु नित्यम वाच्यार्थम अथम నిత్యం ఇప్పుడు భీష్ముడు అనే పదానికి వాచ్యార్థం చెప్పారనుకోండి అనిత్యం ఎందుకంటే సేనానాయకుడు ప్రపితామోహుడు ముత్తాత అంటే అనిత్యం ఈ సేనానాయకుడు అన్నా ప్రపితామోహుడన్నా మీరు ఇంకో అరవదన విశేషణాలు వేసినా ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే అది మిగిలితాడు కానీ చైతన్య ప్రాణము చైతన్యము అని అర్థం చెప్పారనుకోండి అది నిత్యం కాబట్టి వాచ్యార్థాన్ని చూస్తే శోకము లక్ష్యార్థాన్ని చూస్తే శోక విముక్తి అది పరమార్థ రూపేణ నిత్యత్వా ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట ఇప్పుడు నెక్లెస్కి మీకు వాచ్యార్థం లక్ష్యార్థం తెలుసు ఈ రెండింట్లో తత్కాలమునందు మాత్రమే యథార్థంగా భాషించి కేవలము నామరూపాత్మకంగా ఉండి మిథ్యయైన అర్థము ఏమిటి వాచ్యార్థం అవునండి కాలాతీతమైనది అంటే నెక్లెస్ కు ఉండే కాలంతో సంబంధం లేకుండగా నెక్లెస్ కి ముందు నెక్లెస్ కు వెనుకాల నెక్లెస్ ఉన్నప్పుడు కూడా అంటే మూడు కాలములలో ఉంటూ అంటే కాలాతీతమైనది నెక్లెస్ కాలమునకు లోబడి ఉంటే బంగారము కాలమునకు అతీతమైనది కాలమునకు అతీతమైనది నామరూపములకు అతీతమైనది దానిపైన పరమార్థము అంటారు కాలమునకు నామరూపములకు అతీతమైతే పరమార్థము इपमार्थम एद्यार्थम परम परम इपड़ नैक्ल अच्थे अक्ष्यार्थमे नित्यम अं भीष्मड़ भीष्मीडनी रूपा नु पुक अभी एपड़ू नहंे दाने नु पुव का भीष्मड़े नाम रूप का నామరూపాల వెనుక నుండే లక్ష్యార్థాన్ని మనం చూడాలి ఆ ప్రాణశక్తి ఆ విజ్ఞాన శక్తి ఇంకా మీకు చేతనైతే సూక్ష్మంగా ఆలోచించగలిగితే ఆ సప్త అఖండ సత్త పరబ్రహ్మ స్వరూపుడు భీష్ముడు ఇప్పుడు బుడగ పుట్టింది ఏమైనా కొత్తగా పుట్టిందా సముద్రంలో బుడగ పుట్టితే కొత్తగా ఏం పుట్టింది పుట్టిన బుడగ పగిలింది ఏది నశించింది ఏది నశించాలి నీరు అలాగే ఉంది వాయువు అలాగే ఉంది నీరు వాయువు కలిస్తే బుడగైంది వాయువు వాయువులోనే ఉంది నీరు నీరులోనే ఉంది బుడగ పుట్టినప్పుడు అదే స్థితి బుడగ పగిలినప్పుడు అదే స్థితి అభిపే కాలన్నీ మాకు బుడగ కావాలి అంటే దుఃఖిస్తారు బుడగల గురించి పిల్లలు పిల్లలు బుడగలు కావాలని ఆడతారు ఎప్పుడైనా గమనించారా నేను చూసాను ఈ పిచ్చి అమెరికాలో ఉంటుంది అక్కడ పిల్లలకి బుడగల కవసం అని చెప్పేసి సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ తక్కువ సోప్ సోప్ వాటరును ఆ చిన్న తేగా విధి ఇస్తారు ఓ పిల్లవాడికి ఈ బుడగలు బుడగలు బుడగలు ఉఫ్ ఫోన్ కూర్చుంటే బుడగలు వస్తూ ఉంటాయి సో బొబుల్స్ పిల్లలందరూ ఆడుతున్నారు ఓ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఆ టీచర్ వచ్చేదా ఏడుస్తున్నావు అంటే నాకు బబుల్స్ రావట్లేదు ఏడుస్తున్నాడు ఇంకొకడు నాకు వచ్చిన బొబుల్స్ అలా మళ్ళీ పుడితోనే పగిలిపోతున్నాయి కొంతసేపు అయినా లేదు వాడి బబుల్స్ ఎక్కువ కాలం మిగిలి ఉన్నాయని ఇంకొకడు ఏడుస్తున్నాడు మనం ఇచ్చేటువంటి వాళ్ళు ఇచ్చే బొబుల్ లైక్ గుద్బుధ ప్రాయము అని వినలేదు మీరు ఇప్పుడు జీవితము బుద్భుద ప్రాయము ఒకడు సపోజ్ అరవై ఏళ్ళు బతికాడు అనుకోండి ఇంకొకడు ఎనభై ఏళ్ళు బతికాడు అనుకోండి అరవయో ఏడు చచ్చిపోతే దుఃఖిస్తారు జనరు ఎనభయో ఏట చచ్చిపోతే అంత దుఃఖిస్తారు ఎందుకని అంటే ఇరవై ఏళ్లలో ఏమి డిఫరెన్స్ ఇరవై ఏళ్ళు ఎంతసేపులో గడుస్తాయి అఫ్ కోర్స్ ఇరవై ఏళ్లలో గడుస్తాయి చాలా అల్పంగా గడిచిపోవండి ఇరవై ఏళ్ళు ఇప్పుడు మీకు కొన్ని దృష్టాంతాలు చెప్తా చూడండి సూర్యుడు పుట్టి ఐదు బిలియన్ సంవత్సరాలు అయింది ఇంకో ఐదు బిలియన్ సంవత్సరాల్లో ఆయన గిచ్చుతాడు సూర్యు కొన్ని నక్షత్రాల నుంచి మన దగ్గరికి కాంతి చేరటానికి పదివేల సంవత్సరాలు పడుతుంది మనం ఇప్పుడు చూస్తున్నాము అంటే సంవత్సరాల క్రితం నక్షత్రాన్ని చూస్తున్నాం ఇప్పుడున్న నక్షత్రాన్ని చూడాలి అంటే పదివేల సంవత్సరాలు ఆగిన తర్వాత చూడగలుగుతారు రోడ్డు పక్కన రాయి ఉందనుకోండి బండ్రాయి మన నామాల గుండు అని ఆ గుండు దాని వయస్సు ఎంత ఉంటుందంటారు ఎప్పుడైనా ఆలోచించారా దాని వయస్సు సుమారు మూడు నాలుగు బిలియన్ సంవత్సరాలు దాని వయస్సు మనం ఏ వయస్సు గురించి మాట్లాడుకున్నాం పదేళ్ల గురించి ఇరవై గురించి మాట్లాడుతున్నాం కేవలము అజ్ఞానం చేత మాత్రమే మానవుడు దుఃఖిస్తాడు ఇంకా దీనికి మరో హేతులేదు ఆ దిగ్గర పిక్చర్ ఏమిటో తెలియక కేవలము తను తన కంపానియన్షిప్ తను అంటే దేహాత్మభావం ఈ దేహానికి ఇంకో దేహాలు తోడుగా ఉండాలి ఆ తోడుకి తేడా వస్తే వీడు దుఃఖిస్తాడంటే ఇంత బుద్ధి ఆలోచన అంచేతనే కాన్షియస్నెస్ వేరే సూపర్ఫిషియల్ లేయర్స్ లో మనిషి మిగిలిపోయాడనే అభిప్రాయం అలా దుఃఖిస్తారు తప్పిస్తే దుఃఖానికి మరో హేతువే లేదు కేవలం అజ్ఞానమే దుఃఖానికి హేతు ఈ దీనికి మహాత్ములు చెప్తారు ఇప్పుడు మినుగురు పురుగు అలాగా మినుక్కుమని మళ్ళీ ఆరిపోతుంది ఆ మినుక్కుమన్నదాన్న కాలంలో పుట్టుక మరణము యవ్వనము మధ్య వయస్సు పెద్ద వయస్సు ఇవన్నీ ఆ మినుక్కులోనే మన జీవితం కూడా ఉంటాయి అలాగా మినుక్కుమనే ఆడిపోతుంది మన జీవితం అలాగ పుట్టేడు అని అంటూ ఉండగానే పెద్దవాడు అవుతాడు మనం చనిపోతాడు ఎనభై ఏళ్ళు అయితే డెబ్భై ఎనభై ఏళ్ళు ఎంత టైం అది సో అదర్శనాపతితా పునశ్చాదర్శనంగతాహ అని శంకరులు కోర్ట్ చేస్తారు ఎక్కడో శాంతి పూర్వంలో దృష్టాంతం ఏం చెప్పారంటే ఒక గది ఉంది ఆ గదిలో ఇటువైపు చీకటి ఇటువైపు చీకటి మధ్యలో వెళుతురు ఇటే ఉందో మనకి తెలియదు ఇదే ఉందో తెలియదు మధ్యలో మాత్రం వెలుతురు సడన్ ఒక బాణము జూయించుకుని ఆ ప్రవేశించింది ప్రవేశించి మళ్ళీ ఆ గదిని క్రాస్ చేసేసి మళ్ళీ చీకట్లో గడిపేసి ఎక్కడి నుంచి వచ్చింది ఈ బాణం అదర్శనాపతి ఆహా అదర్శనం నుంచి వచ్చింది చీకట్లో నుంచి వచ్చింది పునశ్చాదర్శనం గత మళ్లీ చీకట్లోకి వెళ్ళిపోయింది చీకట్లోకి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటో తెలుసిన ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అర్థం దానికి ఊరికే తెలిసిన్నట్టుగా అనిపిస్తుంది తెలిసి నాకు తెలియదు అని అర్థం అదర్శనాపతితాహ పునశ్చాదర్శనం గతాహ ఈ మధ్యలో క్రాస్ చేసిన దాంట్లోనే ఇదిగో ఇప్పుడు యౌనంలో ఉంది ఇప్పుడు మధ్య వయస్సులో ఉంది ఇప్పుడు పెద్ద వయసులో ఉండేది ఏది ఏరో క్రాసింగ్ మన జీవితాలు అలాంటివి అతి బల్బజముడు అత్యల్పముడు దేహం రూపంగా కాబట్టి దేహం రూపంగా నువ్వు తీసుకుంటే దుఃఖించడం అనవసరం అత్యల్పము ఇప్పుడు ఒక బుడగ ఐదు వందల మిల్లీ సెకండ్లు ఉంది మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో వెయ్యో వంతు ఇంకో బుడగ ఆరు వందల మిల్లీ సెకండ్లుంది మరో బుడగ ఏడు వందల మిల్లీ సెకండ్లుండి పగిలే ఇప్పుడు ఈ ఐదు వందల మిల్లీ సెకండ్లకి పగిలిపోయిన బుడగను గురించి ఈ ఆరు వందల దాకా ఉండి పగిలిపోయిన బుడగ దుఃఖిస్తూ ఉంటుంది వీడు దుఃఖించేవాడు నిలబడేవాడైతే అయ్యో నాకుండే భాగ్యం వాడికి లేకపోయిందో దుఃఖించచ్చు ఈ దుఃఖించేవాడు వీడి గురించి దుఃఖించడానికి మళ్ళీ క్యూలో వెనకాల చాలా మంది నిలబడి ఉన్నారు వాళ్ల గురించి దుఃఖించడానికి ఇంకో హాల్లో నిలబడి ఉన్నారు దీన్ని అజ్ఞాన పరంపర అని ఈ దుఃఖించటం ఉన్నది చాలా సందర్భమైన విషయం ఎవరైనా చచ్చిపోతే బోర్మను ఏడుస్తూ చాలా తప్పు శాస్త్రం చెప్పలేదు ఇలాంటివి చెప్పేందుకు కూడా బాగుండవు శాస్త్రంలో ఏమని చెప్పారంటే అపరకర్మ ఉంటుంది ఈ విషయాలు మీకు ఎలా తెలుసునని మీరు నన్ను అడగద్దు ఎందుకు ఎలా తెలిసిందో నాకే తెలియదు తెలిసిందే తెలిసిందనే తెలుసు ఎలా తెలిసిందో తెలియదు అపర కర్మలో ఏం చేస్తాను నేనెప్పుడు శ్మశానానికి వెళ్లినవాడిని కర్మలను చూసిన వాడిని కాదు అయినా కూడా ఎలా తెలిసిందో తెలిసింది నాకు నాకు గుర్తు లేదు అలా తెలిసిందే ఎప్పుడో మా నాన్నగారు చెప్తుండే ఏంటంటే అక్కడ ఆ శవానికి నిప్పు పెట్టే ముందు ఏదో మంత్రాల మీద అవుతారు కదండి నిప్పు పెట్టే ముందు ఓ వాక్యం ఒకటి ఆ వాక్యం ఏంటంటే ఇప్పుడు బంధువులు ఎవరైనా రోధించదలుచుకుంటే రోధించండి అని వాక్యానికి అర్థం అప్పుడు అంతదాకా దుఃఖాన్ని అట్టి వాళ్ళు ఒక్కసారి కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు దోరు ఒక్కసారి కళ్ళబడి నీళ్లు పెట్టుకుంటారు అట్లా ఏడిస్తే ఏడుస్తారు మళ్ళీ వెంటనే ఇంకా ఆపేసేయండి అని మళ్ళీ వాక్యం అని వాక్యం సంస్కృతంలో ఉంటుంది వాక్యం పురోహితులు జరిగిపోవచ్చు అని అర్థం అది సంగతి కాదు అలా ఉంటుంది అని అర్థం మా రోదీహి అంటే వీళ్ళు ఇంక రోదన ఆకేసిస్తే అప్పుడు దాహక్రియ జరుగుతుంది ఇలా ఉంది మంత్రాల్లో మన ఇంకా ఆయన బతికుండగానే వీళ్ళు రోదనం ప్రారంభిస్తారు అదొక కార్యక్రమం ఇంకొకటి పదకొండు రోజులు పన్నెండు రోజులు అలాగే పీరియాడికల్గా టిఫిన్ కాఫీ తాగి రోదనం చేస్తూ ఉంటారు ఇదేదో ఒక సంప్రదాయం అదో పిచ్చి ఇదంతా అజ్ఞానం తప్పిందే రోదనం చేయరాదు హరే రామనామాన్ని చెప్పమే చేయాలి ఇంకే పని చేయకూడదు కవి సంతరణోపనిషత్తు నామం హరే రామ హరే రామ అదే చెయ్యాలి మరే చేయకూడదు దుఃఖం వస్తుంటే కూడా దుఃఖాన్ని ఆ దుఃఖింపడానికి కావలసిన శక్తిని నామ సంకీర్తనంలో చేయాలి అంటే అదే పని చేయాలి మరే పని ఏదైనా చేస్తే పొరపాటు కొంతమంది క్యాసెట్ పెడతారు హరే రామ క్యాసెట్ పెడతారు అది కూడా అనవసరం కొన్ని క్యాసెట్ పెట్టినా మనం క్యాసెట్తో పాటుగా కలిసి మనం నామాన్ని సంకీర్తనం క్యాసెట్ సంకీర్తనం చేస్తే మనకేమిటి ఉపయోగం మనం ఏడుస్తూ ఉంటాం అది సంకీర్తనం చేస్తూ ఉంటుంది అలాగే కదా కాబట్టి అదే చెయ్యాలి తప్పించి ఇంకా ఏది చేసినా తప్పే తప్పంటే అవివేకం తప్పంటే నా అభిప్రాయం ధర్మాధర్మాల ఇష్యూ కాదు అవివేకం అజ్ఞానానికి సంబంధించిన విషయం కాబట్టి అర్జునుడితో శ్రీకృష్ణుడు నువ్వు భీష్ముడు గురించి నువ్వు దుఃఖిస్తావు భీష్ముడు సదాచారుడు ఆయన ఆయన కోసం పుణ్యలోకాలు వేచి ఉన్నాయి నువ్వు దుఃఖించిదేమిట ఆయన గురించి ఇంకా భీష్ముని యొక్క వాచ్యార్థం గురించి సదా సద్వృక్తత్వాదు అదే వాచ్యార్థం కారణంగా భీష్ముడు అంటే ఒక వ్యక్తి అన్ను అనుకుంటే దుఃఖించక్కర్లేదు సద్వృక్తత్వాడు భీష్ముడు వ్యక్తి కాదు ఆ ప్రాణశక్తి చైతన్య శక్తి అన్ను అనుకుంటే దుఃఖించక్కర్లేదు పరమార్థ రూపేణ నిత్యత్వాన్ని తాన్ అశోచ్యాన్ అది వ్యాకరణం ఈ తాన్ అశోచ్యాన్ అన్నది వ్యాకరణం తాన్ వేస్తే అశోచ్యా ఇప్పుడు మీరు చెప్పండి రామ ప్లస్ తమ్ ఏమవుతుంది రామం రాంది రామాన్ సో అశోచ్యా చెప్పారు తాన్ అశోచ్యా అన్వోచ అనుశోచితవాన్ అసీ ఇప్పుడు అను అశోచ అన్వశోచ అంటే అను అశోచ అనూ కర్థం అనూయే అను అను అశోచ అంటే మధ్యమ పురుష ఏకవచనం అశోచ అంటే మధ్యమ పురుష ఏకవచనం ఆ ధాతు అలాంటిది సో దానికి అర్థం ఏం చెప్పారంటే శోచితవాన్ అసి అసి అంటే మధ్యమ పురుష ఏకవచనం భవసి సో నువ్వు శోకిస్తున్నవాడవు అగుతున్నావు అంటే నువ్వు శోకిస్తున్నావు అశోచ్యాన్ అన్వోచి శోకింపతగని వారిని గురించి అంటే ఎవల గురించి నీవు శోకించనక్కర్లేదో వాళ్ల గురించి శోకిస్తున్నావు అశోచ్యాన్ అన్వశోచ ఓ మహాత్ముడు ఓ గృహస్థ మహాత్ముడు ఆయన కుమారుడు ప్రాణం విడిచాడు మరుగుపోయాడు ఏముంది మనసు మరణిస్తూ ఉంటారు పెద్దవాళ్ళు మరణిస్తారు కుండ్రి వాళ్ళు మరణిస్తారు విదురుడు దృష్టాంతం చెప్పాడు కులాలుడు దృష్టాంతం శాంతి కురవ ఏంటంటే కుమ్మరివాడు మట్టి తీసుకొస్తాడు ముద్ద దాంతో వెయ్యి కొండలు చేయవచ్చు వెయ్యి కొండలు చేస్తారు ఈ కుండలు చేసినప్పుడు వాటిని కట్టితోటి ఇలా ఇలా సరిచేస్తాడు చూడండి ఆ లెవెల్లో ఓ యాభై కొండలు పగిలిపోతాయి ఆ కొండల మట్టి తీసుకున్న మూల పారేసి ఈ తొమ్మిది ని యాభైని తీసుకెళ్లి ఎండలో పెడతాడు గోల్లుగించి ఎండలో ఆరబెడతాడు ఈ ఆరబెట్టి మళ్లీ వాటిని భద్రం చేసి లోపులో రెండు రోజులు ఆరబెట్టి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ఇంకో యాభై కొండలు రంగుకుంటాడు ఇంకా తొమ్మిది వందల ఆరిన కొండలుంటాయి వీటిని దాంట్లో కిల్ నులో పెడతాడు అని ఏమంటారు ట్టీ బట్టీలో పెడతాడు నిప్పులు నిప్పులు బట్టిలో పెడతాడు బట్టీలో పెట్టినప్పుడు ఆ బట్టీలోంచి తీసేప్పుడు ఓ పగిలిపోయి ఎనిమిది వస్తాయి కాదిన ఒక కొండలో వస్తాయి వీటిని మార్కెట్కి పట్టుకెళ్తాడు మార్కెట్లో పట్టికెళ్లి లోపల ఓ పాతిక ము ప్రయాణంలో పగిలిపోతాడు మిగిలిన వాటిని అమ్ముతూ ఉండగా ఈ అమ్మి కార్యక్రమం పది రోజులు అమ్మకం పట్టింది ఈ పది రోజుల్లో ఇంకో యాభై పగిలిపట్టింది ఈ కొనుక్కున్న ఏడు వందల కొండలు వాళ్ళ వాళ్ళ ఆయా కొన్ని కొండలు కొన్న రోజునే పగిలిపోతాయి కొన్నవాడి దగ్గర కొన్ని కొండలు కొన్న వారంలో ఫస్ట్ వీక్ లో పగిలిపోతాయి కొన్ని కొండలు ఫస్ట్ మంత్ లో పగిలిపోతాయి కొన్ని కొండలు ఫస్ట్ ఇయర్ లో పగిలిపోతాయి మళ్లీ ఏడాది వ్యాసం కాలం వచ్చే మళ్లీ వీళ్ళందరూ కొండలు కొనుక్కున్నకు కడుగుతాయారు అంటే అన్ని కొండలు పగిలిపోయాయని అర్థం ఇది సంగతి ఇప్పుడు దీంట్లో ఓకుండా అదృష్టం తప్పకుండా ఇంకోకుండా దురదృష్టం వాట్ వాట్ వాట్ ఎ థింగ్ ఇట్ ఇన్ కాబట్టి ఆత్మస్వరూపం తెలియని వాడు దుఃఖించాలి దీని మీద మళ్ళీ జాతకాలం వీడెంతకాలం బతికాడు వాడెంతకాలం బతికాడు ఆయుష్య హోమం ఓ మహాత్ములు ఉన్నారు యజామహే జపన్ మంత్రం మీద ఉండేది నేను చూడడానికి వెళ్లా ఓం త్రియమ్మక యజామహేని జపన్ చాలా సంతోషం మీరు మృత్యుంజపం చేస్తున్నారు అన్నా అంటే ఆయనన్నారు నేను ఎక్కువ కాలం బ్రతకడం కోసం చేయట్లేదు ఈ జపం ఉన్నారు ఓ అలాగా చెప్పండి ఎందుకు చేస్తున్నారు ఒక సందేశం మానవాళికి అంటే తేలికగా మరణించడం కోసం చేస్తున్నాను మంత్రం పేరు మృత్యుంజయ మహామంత్రం ఈశ్వరుణ్ణి ఆరాధించే మంత్రం తేలికగా మరణించడం కోసం నేను ఈ జపం చేస్తున్నాను అని చెప్పారు ఆ వ్యక్తి ఎవరో చెప్పుంటారా మీరేమనుకోరండే చెప్తా మన ఆయన గారే సో అలాగ ఉండాలి మరణం విషయంలో దుఃఖించడానికి హేతు అనేది వస్తుంది భయపడ్డానికి హేతువు వ్యక్తికి ఉండకూడదు దుఃఖించడం అన్నది చుట్టుపక్కల వాళ్లకు ఉండకూడదు మృత్యుంజయ మంత్రం చేస్తే తేలికగా మరణించడం కోసం చేశారు అంతే అంతేగాని ఇంకో వారం రోజులు బతకాలను ఇంకో నెల రోజులు బతకాలనో కాదు బతకాలనేటువంటి ఆకాంక్ష అనవసరం ఎస్య మృత్యు భయం పరలోక భయం తథ మృత్యుభయము పరలోక భయము ఈ రెండూ ఎవరికి లేవో వాడు ఆత్మజ్ఞానం వాడి గురించి ఇంద్రాదులు కూడా అసూపడతారు అని శంకరులు చోట ఉపదేశ సహస్రంలో అంటారు ఆ రెండో హాఫ్ గుర్తుండదు ఎప్పుడూ కూడా లెక్కది శ్లోకంలో ఒక హాఫ్ గుర్తుంటుంది అర్ధ శ్లోకం అది ఒక శాపం అనమాట నీకు అర్ధ శ్లోకమే గుర్తుండు కాగానే ఎప్పుడో మహర్షి ఎప్పుడో శాపం ఇచ్చాడు పూర్వజన్మలో అది కొంతసారి ఉంటుందంటే ఫస్ట్ హాఫ్ ఏ గుర్తుంది సెకండ్ హాఫ్ గుర్తుంది పదే లేదు ఎనివే సో అన్వశోచహ అనుశోచిత వానసి ఈ దుఃఖింతటా ఎలాగో తెలుసిన అభినయం చేస్తున్నా దీని అభినయము అంటారు అభినయం అంటే యాక్టింగ్ గిటా అర్జునుడు దుఃఖిస్తున్నాడు కదా ఏమని దుఃఖిస్తున్నాడు అంటారు ఏదో ఏదో దుఃఖించటానికి కదా దుఃఖించేటువంటి సాహిత్యం కూడా ఉంటుంది ద్దది దాని లాంగ్వేజీ దాని దాని టెర్మినాలజీ అంతా ఉంటుంది సో ఇప్పుడు ఒక ఒక కొడుకు దుఃఖిస్తున్నాడు అనుకోండి నాయనా నాకు పిల్లలు పుట్టి నా వాళ్ళు పెద్దవాళ్ళు అయిదాకా ఉంటావు అనుకున్నాను రా అనేది దుఃఖిస్తున్నాడు సంథింగ్ లైక్ దా భర్త అయితే గురించి ఎలా దుఃఖిస్తున్నాడు లేకపోతే భారత భర్త గురించి ఎలా దుఃఖం ఒక అభినయం ఉంటుంది అర్జునుడు ఎలా దుఃఖిస్తాడో ఆయన అభినయం చేసి చూపిస్తున్నారు బహుశా ఇలా దుఃఖించి ఉంటాడు అని అభినయం ఏమిటంటే అభినయం తే మ్రియంతే మన్ నిమిత్తం అహం తైర్ వినా భూతరిష్యామి రాజ్యసుఖా వినా ఇది అభినయం భాష్యంలో అభినయం అన్నది శంకర్ల యొక్క శైలిలో భాగం తప్పకుండా ఉంటుంది అభినయం మీకు ఈ ఉపనిషద్భాష్యం నేను మీకు చాలాసార్లు చూపించాను ఇది అభినయం ఇది అభినయం అని ఎక్కడికి వెళ్ళినా అభినయం ఉంటుంది ఎందుకంటే ఈ అభినయం ఎందుకన్నారు అభినయాన్ని ప్రమాణాల్లో లెక్కేస్తారు ఎందుకంటే నాట్యశాస్త్రంలో అభినయం ద్వారా మెసేజ్ మీరు అందజేస్తారు కదండి ప్రమాణం ఒక విషయాన్ని ఎదుటివాడికి తెలుసుకునే అవకాశం అభినయంలో వస్తుంది కాబట్టి ఇక్కడ మీకు రూపాభినయం కుదరదు ఎందుకంటే ఇక్కడ స్టేజీ అదేం లేదు శబ్దాభినయం మాత్రం కుదుర్తుంది కాబట్టి శంకర్లు ఎప్పుడు శబ్దాభినయాన్ని చేస్తూ ఉంటారు ఒక చోట శంకర్లు అంటారు శృతి అభినయం చేసి చెప్తోంది అని అయమాత్మా బ్రహ్మ మాండూప్య శృతిలో అయమాత్మా బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ కాదు అయమాత్మా బ్రహ్మ ఇది ఆత్మ ఇది బ్రహ్మ అని అక్కడ అయం శబ్దము అభినయ సూచకం కాబట్టి మహావాక్యం అయమాత్మా బ్రహ్మ అన్నది మహావాక్యం అహం బ్రహ్మాస్మిని అభినయంగా చెప్పలేదు అయం అన్నది అభినయాన్ని సూచిస్తుంది అయం ఆత్మా బ్రహ్మ అనేది సో అభినయాన్ని శృతి కూడా అభినయాన్ని ప్రతిపాదిస్తూ ఉంటుంది అలాగే భవిష్యకర్లు కూడా సో వీడే అర్జునుడు ఏమని దుఃఖిస్తున్నాడంటే తేం రియంతే మన్ నా కారణంగా వాళ్ళు చచ్చిపోతున్నారు చూడండి నా అంటే నేను చంపేవాడిని వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు అని వాడి అభిప్రాయం అంతేస్తే శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు నువ్వు చంపేవాడివి కావు వాళ్ళు చచ్చిపోయేవాళ్ళు కాదు కానీ నాయమహంతి నహన్యత అని చెప్పబోతున్నాడు కానీ వీడు దుఃఖం ఏమిటంటే మన నిమిత్తం దేమి అంటే చాలా మంది అలా దుఃఖిస్తూ ఉంటారు నా మూలంగా ఒకతను ఒకసారి దుఃఖిస్తూ ఉండేవాడు స్కూటర్ మీద వెళుతుంటే వెనకాల కూర్చున్నవాడు మరణించాడు స్కూటర్ యాక్సిడెంట్లో జనరల్ గా స్కూటర్ యాక్సిడెంట్ లో పిలియన్ రైడర్ ఈజ్ సీరియస్ రిస్క్ డ్రైవర్ కి హీ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ థింగ్ ఈజీలీ ఏదో ఈజీగా వస్తుంది పిలియన్ రైడర్ రిస్క్ లో ఉంటాడు ఆ డ్రైవర్ గిల్ట్ తోటి బాధపడుతూ ఉంటాడు అతను నా మూలంగా సో నా దగ్గరికి వచ్చాడు నా దగ్గరికి వచ్చాయంటే ఆ పని మీద వచ్చాడు అన్న అభిప్రాయం కాదు అనుకోకుండా క్లాస్కి అటెండ్ అయ్యాడు క్లాసుకు అటెండ్ అయితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి వ్యక్తిగతంగా అడిగితే కొంత చెప్పడం కుదురుతుంది కొంత చెప్పడం కుదరదు క్లాస్లో అయితే మొహమాటం ఏమి ఉండదు ఏదో చెప్పడమే వ్యక్తిగతంగా చెప్పడం కష్టం అంత నిర్మోహమాటంగా వ్యక్తిగతంగా అంతేకా క్లాస్ అటెండ్ చేయమని చెప్పేది అందు సో క్లాస్ అటెండ్ చేశారు క్లాస్ అటెండ్ చేసిన తర్వాత నాతో చెప్పారు నాకు గిల్ట్ తగ్గిందండి అని చెప్పి అక్కడ పోతుంది కూడా కొంచెం అనుసంధానం చేస్తే పోతుంది ఆ శ్లోకాలని కొంత భక్తి నేర్చుకుని శ్రీకృష్ణుని స్మరించి శ్లోకాన్ని అనుసంధానం చేస్తుంటే శోకము అనే మాలిన్యము అది కూడా ఒక దోషమే అది కూడా పోతుంది నిర్వేదం అని ఇంకొకటి ఉంది శోకము నిర్వేదము శోకం నుంచి వస్తుంది నిర్వేదం అది పర్వాలేదు అంటే ఒక రకమైన నిర్లిప్త శోకం కాదు లూజింగ్ ఇంట్రెస్ట్ లూజింగ్ ఇంట్రెస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ లైఫ్ ఇట్ ఈస్ నాట్ వర్త్ లివింగ్ ఇట్ ఈస్ లైక్ దాట్ ఇన్ ది ఎండ్ ఎవ్రీబడి డైస్ క్యా హోతా హై ఇలాగనమాట నేను అభినయం చేసి చూపిస్తున్నాను ఇది నిర్వేదము అని అంటారు నిర్వేదం మంచిదే నిర్వేదయా ఏం చేస్తానులండి కర్మలు ఇంత చేసినా అల్పమైన ఫలమేగా మోక్షం ఎలాగో వచ్చిది లేదు నాశకృతృతే నిర్వేదమాయా పరీక్ష లోకాన్ లోకాలని పరీక్షించి అంటే అనుభవాన్ని సంపాదించి జీవితంలో సారమేం లేదండి నిస్సారం కదలీ స్తంభవ అసార సంసారహ అంటారు శంకర్ అరటి బోధెలో ఎంత సారం ఉంటుంది అరటి బోధే దిట్టంగా కనపడుతుంది కానీ దాని మీద మీరు స్తంభం కింద మెటీరిల్లో కట్టగలుగుతారా ఈ సంసారం కూడా అలాంటిదే నిస్సారం ఊరికే కనపడుతుందే కానీ సారం లేనిది కాబట్టి దాని గురించి అంత పెద్ద పట్టించుకోవాల్సిందే ఉంది అని నిర్వేదము దట్ ఈస్ ఓకే అంతేగాని అయ్యో ముర్రో అయ్యో అంటూ దుఃఖించటం మటుకు చాలా తప్పు సో అర్జునుడు దుఃఖం ఏమిటంటే నా మూలంగా వీళ్ళు చచ్చిపోతారు అదో తప్పు ఒకళ్ళ మూలంగా ఇంకొకళ్ళు చచ్చిపోరు ప్రతి వ్యక్తి కూడా తన ఆయుద్దాయాన్ని దాన్ని సో తర్వాత ఇంకోటి పొంది చచ్చిపోతే చచ్చిపోతే ఏమవుతుంది అహం తైహి వినాభూత కింకరిష్యామి రాజ్యసుఖాదినా చచ్చిపోయి రాజ్యముఖం రాజ్యసుఖమూ లభిస్తుంది భీష్మాత్రులు చచ్చిపోతే వీడికి రాజ్యసుఖం లభిస్తు పవర్ వస్తుంది ఆది శబ్దం చేత ఇంకేవో భోగాలు వస్తాయి వాళ్ళు ఉంటే వాళ్లతో పాటు షేర్ చేసుకోవాలి కానీ నేను ఒక్కడి భోగాల్ని ఏమనుభవిస్తాను అని అని వీడి దుఃఖం అహం కింకరిష్యామి తైహి వినాభూత వాళ్ళు లేకుండా అయిపోతారు అంటే ప్రతివాడు కూడా నాకు రాజ్యం కావాలి భోగాలు కావాలి మరొకటి కావాలి మరొకటి కావాలి ఇవన్నీ షేర్ చేసుకుందుకు నా ఫ్యామిలీ మెంబర్స్ కావాలి వాళ్ళలో ఎవరికి ఏమీ తేడా రాకూడదు ఆ కంపెనీ అలాగే ఉండిపోవాలి ఎవరు చచ్చిపోకూడదు క్యా బాధ ఇది అర్జునుని యొక్క లెక్క అది తప్పు అలాగే శోపిస్తున్నాడు జతనే అజ్ఞానం అని చెప్పార మనిషి అభివృద్ధిని కోరతాడు లౌకిక అభివృద్ధి ఆ అభివృద్ధి దాన్ని హీ హ్యాస్ టు షేర్ విత్ హీస్ కంపానియన్స్ ఆ కంపానియన్షిప్ అది కూడా పార్ట్ ఆఫ్ ది డిజైర్ కంపానియన్షిప్ ఉండాలి అంటే నా కంపానియన్స్ ఎవరైతే ఉంటారో అవన్నీ అలా నిలిచి ఉండాలి కంపానియన్షిప్ సో అలాగా అది ఆ ఆ రకమైన కోరిక దుఃఖానికి హేతు అవుతుంది అంతకంటే ఇంకేం లేదు ఎందుకంటే తీరి కోరిక ఎలాగూపాదు తీరి ప్రసక్తి లేదు దుఃఖహేతులేవుతుంది ఫస్ట్ రెండో వాక్యం ప్రజ్ఞావాదాంశ భాష సేను త్వం ప్రజ్ఞావాదాంశ భాష సే ఆయన త్వంని రెండో వాక్యంలో కలిపారు మొదటి వాక్యంలో కూడా పెట్టుకోవచ్చు ఆయన పర్వాలేదు శంకరులు భాష్యంలో సింటాక్స్ చేయరు అంటే పదాలని నేను ప్రతి పదార్థం చెప్పాను చూడండి ఇక్కడ పదాం అక్కడికి అక్కడ పదాం అని కలిపి చెప్తాను అలా చెప్పరు ఎక్కడ ఆ వరసలో ఏ వరసలో పదాలుంటే ఆ వరసలోనే వ్యాఖ్యానం చేసిస్తాం మనం వాటిని సెంటెన్స్ రూపంగా ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి త్వం ప్రజ్ఞావా ప్రజ్ఞావతాం బుద్ధిమతాం వాదాంచ వచనాని చాషసే అసలు మామూలుగా అయితే ప్రజ్ఞావతాం వాదాహ ప్రజ్ఞావాని ఆయన షార్ట్ కట్ చేసేస్తున్నారు ప్రజ్ఞావతాం వాదాహ తాన్ అని చెప్పడానికి బదులుగా ఆ వాదాహ తాన్ను కలిపితే ఏమిటవుతుంది వాదాన్న అవుతుంది అదే వేసేశారు ప్రజ్ఞావతాం వాదాన్ ప్రజ్ఞావా ప్రజ్ఞావంతుల యొక్క వాదములు మధ్యమ పదలోప సమాసం సో ప్రజ్ఞావంతులు చెప్పే పలుకులు ప్రజ్ఞ అనే ఉంది కానీ ప్రజ్ఞావంతులు అనలేదు కదా ఆ వంతులు అన్నది తెచ్చుకురావాలి మధ్యమ పదలోపీ సమాసం సో ప్రజ్ఞావాదం అంటే ప్రజ్ఞావంతులు ప్రజ్ఞ గలవారు ప్రజ్ఞ అనుంది ప్రజ్ఞ గలవారు ఆ గలవారు అనే పదాన్ని మనం ఇంపోర్ట్ చేశాం అది సమాసంలో లోపించిందని అర్థం సో ప్రజ్ఞ గలవారు అంటే వివేక ప్రజ్ఞ అంటే ఆత్మకు మరణము లేదు ఆత్మ దాకా ఎక్కడండి జీవుడికే మరణం లేదు సముద్రానికి మరణం లేదు సముద్రం దాకా ఎందుకండి తరంగానికే మరణం లేదు తరంగం మాత్రం మరణించింది ఏమిటి మరణించింది తరంగంలో మీరు ఆలోచించండి నాకు తరంగంలో ఏమిటి మరణించింది ఏ ఏమిటి మరణించింది నామరూపాలు మరణించే తరంగంలో రూపం అంటే ఏమిటి నామరూపాలు మరణించేయన్నారు ముందు అసలు రూపం ఏమిటో ఆలోచిద్దాం తర్వాత నామం జోలుకోద్దాం రూపం అంటే ఏమిటి తరంగంలో రూపం అంటే ఏమిటి ఆహా కాదు మీరు ఎలాగో మరణించలేదు కదా మీరు మరణించింది దాని గురించి చెప్తున్నారు కదా రూపం మరణించింది అన్నారు కదా ఏమిటది ఏమిటి మరణించింది నీరు అనకూడదు నీరు మరణించలేదు అంటే పొడవు వెడల్పు మరణించే రూపం అంటే ఏంటి ఎత్తు పొడవు వెడల్పు మరణించే చాలా బుద్ధిమంతులు ఎత్తు పొడవు వెడల్పు మరణించే ఎత్తు పొడవు వెడల్పు మరణించడం ఏంటండి అయితే ఇంకోటి కూడా ఉంది దాంట్లో కాలం కూడా ఉంటుంది తరంగంలో కాలం ఉంటుంది కాలం మరణించింది